జనామే కదీనామం జరా బ్రహ్మణా బ్రహ్మణ శృణన్ మోచి స్వేదసాదనం శ్రీ మహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మాచార్య ప్యంకాం వందే గురు పరంపరా కాయే నమనస్యా కేలైరింద్రియరీ యోగినకర్మ కంతి సంగం తాత్మశుద్ధే స గొప్ప శ్లోకం ఇక్కడ ఈ ఐదో అధ్యాయం శ్లోకాలన్నీ చాలా గంభీరంగా ఉంటాయి యోగినహా కర్మ కురువంతి యోగులు కర్మను చేస్తారు కర్మని విడిచిపెట్టేయాలనే ఆదుర్ద అనవసరం కర్మనోప్యుపకారర్మ వల్ల కూడా మనకు ఉపకారం ఉంటుంది కర్మను విడిచిపెట్టేయడం సన్యాసం తీసుకోవడానికి వస్తాం ఎందుకంటే కర్మ కర్మని విడిచిపెట్టినా అంటే అది వైదిక ధర్మంలో సన్యాసాశ్రమ స్వీకార సందర్భంలోనే కర్మల్ని విడిచిపెడతారు చాలామంది అనుకుంటారంటే కర్మ సన్యాసం అంటే భార్యను విడిచిపెట్టడం అనుకుంటారు దట్ ఈస్ ఇన్సిడెంటల్ వీడి భార్యను స్వీకరించింది కర్మానుష్ఠానం కోసం భార్యని విడిచిపెట్టింది కర్మానుష్ఠానం మానేసినప్పుడు విడిచిపెడతారు దట్ ఈజ్ హౌ వైదికమైనటువంటి సంస్కృతి అలా పరిశీలిస్తారు ఎలా నేస్తారు నేను నాకు భార్య కావాలి ఎందుక నీకు భార్య ఎందుకు హాయిగా కడుకుండా భోజనం చూసుకోగా ఎందుకు నీకు భార్య అంటే కర్మ చేయాలి సోమయాగం చేయాలి అగ్నిష్టోమం చేయాలి దర్శపూర్ణమాసం చేయాలి అవన్నీ చేసే అధికారం లేదు అయజ్ఞో ఏషయో పత్నీ కహ యహ అపత్నీకహ ఏషహా అయజ్ఞ ఎవడైతే పత్ని వాడు అయజ్ఞుడు వాడి యజ్ఞాధికారం లేదు నాకు యజ్ఞం చేయాలని ఆదుతాగా ఉంది వాడు యజ్ఞం చేయాలని ఉంటుందండి ఎందుకంటే అలా వల్లించి వల్లించిన వాడికి అలాగే ఉంటుంది అది వేషవై దేవరథపూర్ణమాసం దర్శపూర్ణమాసం అంటే ఏమిటనుకుంటున్నారు ఇది దేవరథ దేవలోకాన్ని తీసుకుపోయే రథం అది కాబట్టి ఎవడైతే దేవ దేవ దర్శ పూర్ణమాసాలను అనుష్ఠిస్తాడో వాడు దేవలోకానికి వెళ్ళిపోతాడు ఎంతో ఆ రకంగా ఆ రువాకాలు ఆ బ్రాహ్మణ వాక్యాలన్నీ చదువుతూ ఉంటే ఎంత ఉల్లాసం జరుగుతుందంటే దర్శపూర్ణమాసం చేయాలని తెలుస్తుంది గురువు గారు ఆ కంగారులవి ప్రస్తుతానికి వెలుస్తూ ఉండవు కానీ చెందు కానీ వివాహం చేసుకుంటే దర్శపూర్ణమాసం కర్మ సన్యాసం చేస్తారు ఇక్కడ గీతలో కర్మ సన్యాసం కర్మలను విడిచిపెట్టే సన్యాసాశ్రమ స్వీకారం చేయటం అన్నది ఈ ఈ సందర్భంలో దాన్ని కొంత డిస్కరేజ్ చేస్తాడు శ్రీకృష్ణుడు ఎంకరేజ్ చేసే సందర్భంలో ఎంకరేజ్ చేయాలి డిస్కరేజ్ చేసే సందర్భంలో డిస్కరేజ్ చేయాలి ఇంట్లో అబ్సల్యూట్ సిచ్యువేషన్ అంటూ ఏమి ఉండదు ఇప్పుడు బ్రహ్మచారి ఉన్నాయనుకోండి వాళ్ళే వివాహం చేసుకున్నామనే కోరిక ఓపెసర్ ఉందనుకోండి ఇంకా ఆ టైం రిలీజ్ లేకుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఎందుకు వివాహం చేసుకోవాలి కంగారు లేదు నీకు ఎందుకు నేను నీ జ్ఞానం గురించి నేను చూస్తాను వివాహం చేసుకొని చెప్పాలి శ్రీకృష్ణుడు అలాగే చెప్తున్నాడు కాబట్టి కర్మకు ఉంటుంది యోగిన కర్మకు కర్మ చేస్తారు కానీ కర్మ సన్యాసం చేయడం అంటే కర్మ సన్యాసం చాలా చిత్రమైన విషయం మీరు మొత్తం కర్మల్ని సన్యాసం చేయలేరు టోటల్ కర్మ సన్యాస అనేది ఏమి ఏమో కొన్ని కర్మల్ని సన్యాసం చేయడమే మాత్రమే ఉంటుంది తర్వాత గీత యొక్క పరిభాషలో కర్మలను మానేసి కూర్చోవడం కూడా కర్మ ఇప్పుడు నడిచి నడిచి కాళ్ళు నొప్పి పుట్టేయ్యి అంటారు నడవడం కర్మ కూర్చుని కూర్చుని కాళ్ళు నొప్పి పుట్టేయ్యే అని అంటారా ఇప్పుడు ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ అవర్స్ చిరకలాకిలాకి కాళ్ళు వేసుకుని వెళ్ళి కూర్చున్నాను అంటే అది కర్మ అంటారా కాదంటారా కర్మ సన్యాసం అది కర్మ తర్వాత మీరు ఇంతకు ముందు శ్లోకంలో ఏం చూశారు నైవగించిత్కరు నీతి యుక్త నేత తత్వాలుగా అక్కడ ఏం చేశారు సో అక్కడ కూర్చోవడం కూడా వచ్చింది అన్నింటితో ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారు అవన్నీ కర్మలే సో అక్కడ ఆ లిస్టులో కూర్చోవడం కూడా ఉంది తెచ్చని స్వపన్ ఉంది పడుక్కోవడం ఉంటే ఇంక కూర్చోవడానికి ఏం అభ్యంతరం అండి పడుక్కోడలే కర్మ కింద సో కాబట్టి కర్మ సన్యాసము అంటే కొన్ని కర్మలను సన్యాసమే కతిచిత్ కర్మకని సన్యాసమే ఉంటుంది కానీ సర్వకర్మ సన్యాసం ఉండదు ఫిజికల్గా జ్ఞాన రూపంగానే సర్వకర్మ సన్యాసం ఉంటుంది జ్ఞానరూపంగా ఎలా ఉంటుంది నేను కర్తను కాను అనే సత్యాన్ని తెలుసుకోవడం రూపంగా సర్వకర్మ సన్యాసం ఉంటుంది కాబట్టి ఆశ్రమరూప కర్మ సన్యాసం కతిచిత్ కర్మ సన్యాసమే కొన్ని పనులు మానేయడమే ఉంటుంది కాబట్టి కొన్ని పనులు మానేసి కర్తగా ఉండడమా లేకపోతే పనులు చేయాల్సినవి చేస్తూ కర్తగా ఉండడమా అంటే చేస్తూ ఉండడమే మంచిది ఆ సందర్భం అర్జునుడికి అలాంటి సలహా చెప్పాడు ఆయన అర్జునుడి యొక్క పరిస్థితిని మతి పెట్టారు యోగిన కర్మ కురువంతి మరి కర్మ చేస్తే కర్మబంధం వచ్చేదా అంటే ఏమి సమస్య కాదా కర్మబంధం రైతుగా రైట్ వేలో చేస్తే రాంగ్ వేలో చేస్తే వస్తుంది సో కర్మణోప్యుపకార కర్మ వల్ల కూడా ఉపకారం ఉంటుంది ఏమిటి ఉపకారము ఆత్మ విశుద్ధయే చేసి పద్ధతిలో చేస్తే కర్మ చేయటం వల్ల కూడా ఉపకారం ఉంటుంది మనకు కావాల్సిన ఉపకారాలతో ముందు మనం సెటిల్ చేసుకోవాలి మనకి కర్మ వల్ల ఉపకారం ఏం కావాలి అంతఃకరణ శుద్ధి కావాలి అంటే వాడు యోగి అవుతాడు లేకపోతే యోగి కాదు కర్మ వల్ల ఏం ఉపకారం కావాలండి అంటే కర్మ వల్ల మేమేమో కొంత ఆస్తి కూడబెడదామనుకుంటున్నాము అంటే వాడు యోగి ఎందుకు అవుతాడు వాడు సంగ్రహి అవుతాడు సంగ్రహం చేయబోయేవాడు ఇంకొకటి కర్మ వల్ల ఉపకారం ఏమిటండి అంటే కొన్ని భోగాలు అనుభవిద్దాం అనుకుంటున్నామండి ఇదో పిక్నిక్లోవి ఉన్నాయి విహారయాత్రలోవి ఉన్నాయి ఈ మధ్యకాలంలో అనేక రకాల విహారయాత్రలు అవి ప్రమోట్ చేస్తున్నారు కొంచెం ఏదైనా కొంత మన మిగతా ఇవన్నీ ఎప్పుడైనా కొంచెం మేము ద్వారో వెళ్ళి తిరిగి అదంతా చూసుకుంటాం అనుకుంటున్నాము అనుకుంటే వాడు యోగి అనబడ్డు వాడు భోగి అని వాళ్ళు ఒక కర్మ కుంతి సంగ్రహిణ కర్మ కురువంతి కానీ వాళ్ళు చేసి కర్మ ఎందుకు చేస్తున్నారు సంగ్రహిణా కర్మ కు దేనికోసం ధన సంగ్రహార్థం ధనాన్ని సంగ్రహించటం కోసం కర్మ చేస్తున్నారు సంగ్రహించడం అంటే పోగేయటం కర్మ కురువంతి దేనికోసం ఇంద్రియ భోగా కర్మకు యోగిన కర్మకు ఇక్కడ యోగులు కర్మ చేస్తారు యోగులు అంటే శీర్షాసనం వాళ్ళు వేసే వాళ్ళని కాదు కర్మయోగి అంటే ఆత్మజ్ఞానాన్ని పొందాలనే ఆ లక్ష్యాన్ని పెట్టుకున్న వాళ్ళు వాళ్ళు యోగులు అనబడతారు సో మనం చూసాం కదా యోగము అంటే యోగము అంటే అర్థమైతే కలయిక ఎప్పుడు చెప్పినా అలా చెప్పాలని అప్పటికప్పుడు అలా ఫ్రెష్గా అనిపిస్తాయి ఆ సబ్జెక్ట్ అలాంటివి తర్వాత చాలా కాంప్లెక్స్గా సూక్ష్మంగా ఉంటుంది కన్ఫ్యూజన్కి చాలా అవకాశం ఉంటుంది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఇప్పుడు తర్వాత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది జనం చాలా కన్ఫ్యూజ్ అవుతూ సో జనం కన్ఫ్యూజ్ అయితే మనం దాని గురించి వెనబెట్టుకోవాల్సిందేం లేదు మన పని మనం చేస్తూ ఉండడమే చేస్తూ ఉంటే అన్ని సెక్క సో ఇక్కడ యోగినహా కర్మకొరుగంతే అంటే సో కర్మను కల కర్మ యోజు అంటే ఏమిటి యోగం అంటే కలయిక యుజు కలుసుకోవడం సంయోగం అనే మాటలు విన్నారా మీరు సంయోగం ఉన్నా యోగం ఉన్నా ఒకటే బాగా కలియడం అంటే సంయోగం బాగా బాగా కలియడం సంయోగం అయితే యోగం ఏమిటవుతుంది కలియడం కలుసుకోవడం దేంతో కలుసుకోవాలి ఈశ్వరుడితోటి టాపిక్ అది కదా ఈశ్వరుడితోటి కలయిక ఈశ్వరుడితోటి మీకు ఆ స్కీమ్ చెప్తున్నా మీరు జాగ్రత్తగా గమనించండి యోగం ఈశ్వరుడితోటి కలయిత ఈశ్వరుడికి మాకు కంగారు లేదని మీరంటే మీరు యోగులు కాదు మాకు ఈశ్వరుడు కావాలి అంటే మీరు యోగులు అవుతారు ఈ ఈశ్వరుడికి నాకు ఉండే సంబంధం యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ఇదో రెండు మౌలికమైన సత్యాలు ఉన్నాయి ఏంటంటే నేను జీవుని కదా జీవుడికి సంసారంతో ఏనాడు ఎట్టి సంబంధము లేదు ఏమండి పద్మం ఎలా అయితే పద్మపత్రం ఇవాస పద్మపత్రం మురికి నీళ్ళలో ఉన్నా ఆ నీటితోటి కానీ ఆ నీటిలోని మురికితోటి కానీ పద్మానికి ఏం సంబంధం లేదు ఉన్నది మురికి అయినా కాబట్టి అదే విధంగా పద్మానికి మరి దేనితో సంబంధం సూర్యుడితో సంబంధం పద్మానికి సూర్యుడికి సంబంధం వికసతిహి వికసతిహి పతంగస్యోదయే పుండరీకం భవభూతి ఉత్తరదాన చరిత్రంలో ఒక ఆవ్యం అవుతుంది నాటకం వికసతి పతంగస్యోదయే పుండరీకం మీ సంస్కృత విద్యార్థులు కదా ఇలాంటి శ్లోకం వస్తే ఉల్లాసంగా ఉండాలి ఈరోజు ఈరోజు ఇచ్చేది నన్ను అనుకోకూడదు ఏదో గుర్తొస్తూ ఉంటాయి శ్లోకాలు అంటే సూర్యుడు పతంగస్య ఉదయే పుండరీకం వికసతి చూడండి అక్కడెక్కడో కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో సూర్యుడు వికసిస్తే ఇక్కడ పద్మానికి ఏమైనా ఇది దీనిదో దీ ఆ వికాసం అంతా దీని ముఖాన్నే ఉన్నట్టుగా అలా ఆ సూర్యోదయం దీని ముఖాన్నే ఉన్నట్టుగా వికసించి ఏమిటిది వికసతి పతంగ సోదయే పుండరీకం ద్రవతి చిమరశ్మాగతే చంద్రకాంత చంద్రకాంత మాణిక్యమోనో మాణిక్యం అవుతుంది ఇది కౌలు చెప్తారు అలాగా అలాంటి మాణ్యాలు ఉన్నాయో లేదో ఇప్పుడు వాటిని జ్యోతిషులు వీళ్ళు వాళ్ళు కలిసి అమ్మకంలో పెట్టారు లేదో నాకు తెలియదు కవులు అలా చెప్తూ ఉంటారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ మణులు అమ్మకం అని పెద్ద హడావిడిగా చేస్తున్నారు సో కవులు ఏమని చెప్తారంటే చంద్రకాంత అని ఒక మణు ఒకటి ఉంది పడితే అది చల్లగా అలా చెప్తారు వాళ్ళు దాని పేరు ఎలా ఉంది చూడండి చంద్రకాంత కాంత అంటే ప్రియ అని చంద్రుడు ప్రియమైనటువంటి మాణిక్యం మణి సో ఈ చంద్రకాంత మాణిక్యం ఆ కిరణాలు పడగానే అది చల్లగా అయిపోతుంది ఎంతో దూరంలో ఉన్న చంద్రుడు కిరణాలు చల్లగా అయిపోతుంది ఏమిటంటే అది ఈ సంబంధం ఏమిటండి ఇలా ఉంది సంబంధం ఈ పద్మానికి తన చుట్టూ ఉండే నీటితో లేదు సంబంధం ఎక్కడో ఉన్న సూర్యుడితో సంబంధం ఉంది ఏమిటి సంబంధం అంటే వ్యతి పదార్థాన పదార్థానాంతరకోపి హేతు మన కంటికి కానరాని ఒక సంబంధం ఒకటి ఉన్నదండి అది ఆంతరంగా ఉంటుంది ఆంతరం అంటే లోపల దాగి ఉంటుంది అది కలుపుతుంది వీటిని జతిషజతి పదార్థాన్ అంతరకోపి హేతు నఖలు బహిరుపాధీన్ ప్రేతయ సంశ్రయంటే ప్రీతి అంటే ప్రేమకి బాహ్యమైన ఉపాధులు ఉండక్కర్లేదు బాహ్యమైన ఉపాధి అంటే నా భార్య నా భర్త నా కొడుకు నా కూతురు అలాగే కానక్కర్లా అలాగే దాని ప్రీతి అంటాం దాని ఆసక్తి అంటే అలాగే కానక్కర్లా ప్రీతికి ఉపాధి ఒక శిశువుని చూస్తే ప్రేమ అనిపిస్తుంది దీనికోసం ఉపాధి ఎందుకు వాడు మేనత కొడుక మేనమావ కొడుతా అయ్యి ఉందా మేనత కొడుకు మేనమావ కొడుకుంటే తర్వాత దెబ్బలాడకూడదు మేనత కొడుకు మేనమావ కొడుకు న్యూసెన్స్ అనేది కానీ పోటం ప్రీతి ప్రేమకి ఇలాంటి ఉపాధులు ఈ బంధుత్వాలు బిరుదాలు ఇవన్నీ ఎందుకండి పద్మానికి సూర్యుడికి ఒక అంతరమైన కనెక్షన్ ఉంది అదేవిధంగా జీవుడికి ఈశ్వరుడికి ఒక అవిభాజ్యమైన సంబంధం ఉంది గడదీయరాని సంబంధం ఉంది వీడి యజ్ఞశాలలో ఉన్నా ఈశ్వరుడితోటి కనెక్ట్ అయి ఉంటాడు క్రైమ్ ఒకటి చేసి జైల్లో కూర్చున్నా ఈశ్వరుడితోటే వీడికి సంబంధం వీడు ఎక్కడున్నా ఈశ్వరుడితోటి కనెక్షన్ వీడికి ఎందుకంటే వీడు ఈశ్వరునిలో భాగం లేదు ఈశ్వరుని కంటే విడిగా లేడు అమైవాంశో జీవలోకే జీవభూత సనాతన ఈశ్వరుడితో కలిసి ఉన్నాడు సంసారంతో కలిసి లేడు ఇది సత్యం కానీ మనమేమనుకుంటాం ఈశ్వరుడు దూరంగా ఉన్నాడు సంసారంలో పడి కొట్టుకుంటున్నాము అని మనం అనుకుంటాం చూడండి ఉన్న స్థితిని తల్లకిందులుగా అర్థం చేసుకోవడానికి ఓ ముద్దైన పేరుంది దాన్ని అజ్ఞానము అని అంటారు కాబట్టి ఇప్పుడు యోగము అంటే ఏమిటి జ్ఞానమే యోగం అంటే ఉన్న సత్యాన్ని తెలుసుకుంటే అదే యోగం ఎందుకంటే అజ్ఞానం చేత ఈశ్వరుడికి దూరంగా ఉన్నాము జ్ఞానం చేత ఈశ్వరుడికి దగ్గర అంటే ఈశ్వరుడికి దగ్గరగానే ఉన్నాము అని తెలుసుకుంటామని అర్థం జ్ఞానం చేత ఏది లభిస్తుందో అది కొత్తగా లభించదు అంతకుముందు లభించే ఉంటుంది జ్ఞానసే జో మితాహే ఓ పాలసే హి మిరాహువా హోతాహే అజ్ఞాన్సే జో అజ్ఞాన్సే జో భాస్టే ఓ నహి హోతా హలా చెప్తా తో కనపడింది అంటే పాము అజ్ఞానం వల్ల పావు కనపడిందంటే అక్కడ పాము ఉన్నట్టము వేనట్టు లెక్క అజ్ఞానం వల్ల కనపడిందంటే వేనట్లు లెక్క ఎనివే కాబట్టి అజ్ఞానం వల్ల సంసారం బంధము మనకు అనుభవానికి వస్తుంది అజ్ఞానం వల్లనే ఈశ్వరుడు దూరంగా ఉన్నాడనే అనుభవం కలుగుతోంది అజ్ఞానం పోతే ఈశ్వరుడితోటి మనకు ఉండే నిత్య సంబంధం సాక్షాత్కారం అయిపోయి వీడు కృతార్థమైపోతాడు అదే యోగం ఆ జ్ఞానమే యోగం జ్ఞానమేవ యోగ ఆ జ్ఞానము కావాలి అయితే మరి ఇంకేమి సాయం పట్టండి జ్ఞానం పుచ్చేసుకుందామంటే తీర్థం పుచ్చుకున్నట్టు కాదు జ్ఞానం పుచ్చుకుందాం తీర్థం పుచ్చుకోవాలంటే క్యూలో నిలబడి కొంచెం ఊపిరి పడితే తీర్థం పుచ్చుకోవచ్చు ప్రసాదం కూడా పెడతారు తీర్థ ప్రసాదాలని అంటారు దాంట్లో మీరు చేయాల్సిందే ఉంది ఇప్పుడు టెన్నిస్ ఆడుతూ ఉంటారు టీవీలో టెన్నిస్ ఆడుతూ ఉంటారు వాళ్ళు బాగా కష్టపడి ఆడేస్తూ ఉంటారు మీరేం కష్టపడతారు వీరు కష్టపడి ఇది ఏముంది మీరు చూస్తూ కష్టపడతారా మీకు ఏమైనా ఆయాసం ఏమీ రాదు పైగా మీరు కొంత బరువు ఎక్కుతారు కూడా ఎందుకంటే చూస్తూ ఇవన్నీ తినే సోడాలు అవి తాగితే ఇంకా బరువు కూడా కాబట్టి తీర్థ ప్రసాదాలు కూర్చుకుంటే మీకేం వస్తుందండి ఆయన ఎవడో పూజ మీరు పేపర్ ప్రసాదాలు చూంటే మీకే వస్తుంది అయినా కూడా మీకేదో పార్టిసిపేట్ చేసేమనే ఒక ఫీలింగ్ మీకు ఇస్తే మంచిది మీకు తృప్తిగా ఉంటుంది ఆయనకి తృప్తిగా ఉంటుంది అందుకోసం పేపర్ ప్రసాదం మంచిదే పర్వాలేదు అంటే దీంట్లో ఓ పాజిటివ్ ఉంటుంది ఓ నెగిటివ్ ఉంటుంది రెండు ఉంటాయి పాజిటివ్ ఏంటి ఏదో క్లబ్లోనో వెళ్ళి కూర్చునే బదులు ఎక్కడ కూర్చు కూర్చున్నాడు దేవుడికి కూర్చేస్తే చూస్తే ఎక్త ప్రసాదాలు తీసుకుంటే ఒక సెన్స్ ఆఫ్ గుడ్ విల్ ఒక మంచి ఒక గుడ్ ఫీలింగ్ ఒకటి వచ్చింది దట్ ఈస్ ది పాజిటివ్ నెగిటివ్ వీడు అదే సర్వస్వం అనుకుంటాడు ఆ గుడ్ ఫీలింగే సర్వస్వం అనుకుని ఇంకా వీడు నేనేదో ఘనకారం చేసినటువంటిది ఏమీ లేదు ఈ గ్రేట్ మ్యాసేజ్ ఇలాగంటే తీర్థ ప్రసాదాలు వీడు ఒకసారి కాదు వెయ్యి సార్లు కూర్చున్నా వీడి మనస్సులో రాగద్వేషాలు ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉంటాయి ఒక్క అంగుళం కూడా ముందుకు వెళ్ళదు ఏమీ ఇంప్రూవ్మెంట్ రాదు అలాగే దాన్ని మెకానికల్గా చేస్తే ఏమీ ఇంప్రూవ్మెంట్ రాదు కాబట్టి పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది మనం ఏం చేయాలి ఆ మన దారికి రాకుండా చూసుకుని దాన్ని గుర్తుపెట్టి పాజిటివ్ వైపు మనం పురోగమించాలి సో కాబట్టి యోగికి ప్రధానం ఏమిటో తెలిసినా జ్ఞానం కావాలి జ్ఞానం వల్ల మనకి ఈశ్వరులతో ఉండే నిత్య సంబంధం సాక్షాత్కారం అయిపోతుంది జ్ఞానం కావాలి జ్ఞానం కావాలంటే ఓ కండిషన్ ఉందండి ఈ జ్ఞానము అద్దంలో ముఖం చూసుకోవడం కాబట్టి ఎందుకంటే ఆత్మరూపుడుగా ఉన్నాడు ఈశ్వరుడు కాబట్టి అద్దంలో ముఖం చూసుకోవడం అద్దంలో ముఖం చూసుకున్నప్పుడు అద్దం అంతా మకిలిగా ఉండి ముఖం చాలా చెడ్డగా కనపడితే ముఖం మీకు బాగా కనపడలేదనుకోండి ఇప్పుడు అద్దాన్ని పగలగొడతారా ఏం చేస్తారు అద్దాన్ని పగలు కొడితే ఉపయోగం లేదు అద్దాన్ని శుద్ధి చేయాలి అలాగే అంతఃకరణము శుద్ధమైతే ఆత్మస్వరూపము దాంట్లో అనుభవానికి వస్తుంది కానీ తెలుసుకోవడం అంటే అనుభవానికి రావటం ఇది ఎలాగుంటుందంటే జ్వరం వచ్చిన వాడికి లడ్డూ పెడితే దాని తీయదనం వాడి అనుభవానికి రాదు ఎందుకంటే నాలుకపై ఒక రకమైన ఛేదు వాడికి ఉంటుంది కాబట్టి వాడికి తీయదనం అనుభవానికి రాదు పచ్చకానుల వాడికి ఎర్రటి పదార్థాన్ని చూపిస్తే తెల్లటి పదార్థాన్ని చూపిస్తే వాడు పచ్చగా ఉందని చెప్తారు తెల్లటి వస్త్రం చూపిస్తే ఏంటంటే ఈ మధ్యన పచ్చ బట్టలు కట్టుకుంటున్నారు మీరు ఏమైనా దీక్ష చూసుకున్నారా అని అడుగుతారు పచ్చకానుల వాడి యొక్క వ్యవస్థలా ఉంది ఎందుకంటే ఒక పచ్చటి పొర ఒకటి కంటికి అడ్డొస్తూ ఉంటుంది నాలుగు మీద ఈ రోగి వచ్చిన వాడికి ఒక చేదు అడ్డొస్తూ ఉంటుంది అలాగే మన అంతఃకరణలో మాలిన్యము అడ్డొస్తూ ఉంటుంది అంతఃకరణ మాలిన్యం మలిన అడ్డొస్తూ ఉంటుంది ఆ అడ్డు తీసేస్తే నాలుక మీద జ్వరం వల్ల కలిగినటువంటి ఆ చేదు పోయిందనుకోండి ముందు వేసుకుంటే లడ్డు యొక్క రుచి చక్కగా అనుభవానికి వస్తుంది ఇంకంతకంటే వేరే ఏం చేయక్కర్లేదు లడ్డూలో ఒక కొత్త రుచి మీరేం అది ఆల్రెడీ ఉంది నాలుగు మీద ఇక రసన కూడా మీరు తేనక్కర్లేదు ఆల్రెడీ ఉంది ఈ మధ్యలో వచ్చినటువంటి ఈ చేదు దీన్ని తీసుకోవాలి కదా అలాగే కళ్ళ ఈ నేత్ర వ్యాధి కూడా అటువంటిది మధ్యలో వచ్చింది మధ్య దాన్ని తీసిపరేయాలి మందు వేసుకు కాబట్టి ఇక్కడ కూడా మన అంతఃకరణలో ఉండే మాలిన్యాన్ని తీసేయాలి అంతఃకరణ మాలిన్యాన్ని ఎలా తీసేయాలి ఎప్పుడు కూడా పాత్రలో మాలిన్యం ఉందనుకోండి ఎలా తీసేస్తారు దానికి చింతపండు ఎదవ శుభ్రంగా రబ్ చేసి తోమితే తీసేస్తారు మాలిన్యం తీసేయటం అనేది జ్ఞానం వల్ల అవదు కర్మ వల్లే అవుతుంది జ్ఞానం వల్ల ఏమవుతుంది ఇప్పుడు ఈ పాత్రలో మాలిన్యం ఉన్నది జ్ఞానము ఏమైంది ఏమీ అవదు ఈ మాలిన్యానికి విమ్ పౌడర్ వేసి శుభ్రంగా రుచి కడిగినట్లయితే పోతుంది జ్ఞానము ఏమైంది ఏమీ అవదు జ్ఞానం వల్ల మాలిన్యం పోదు కర్మ వల్ల పోతుంది ఒక సెన్స్లో చెప్పాను నేను సో కర్మ వల్ల కూడా ఉపకారం ఉన్నది ఏదో ఉపకారము ఆత్మ విశుద్ధయే యోగిన కర్మ కురువంతి ఆత్మ ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ కాదు అంతఃకరణ విశుద్ధయే ఇ ఆ అంతఃకరణ శుద్ధి కోసం కర్మ చేస్తారు కర్మ చేసి పద్ధతిలో చేస్తే అంతఃకరణము శుద్ధమైపోతుంది అది తప్ప ఓకే ఈ కర్మ చేయాలంటే చూడండి కా మనసా బుద్ధ్యా కేవలై ఇంద్రియైరపి అని ఉంది ఈ కేవలై ఇంద్రియైకి ముందుంది ఇంద్రియై తృతీయ బహువచనం కాబట్టి కేవలై తృతీయ బహువచనం వేస్తారు సపోజ్ కాయేనా తృతీయా ఏకవచనం దానికి ముందు కేవల శబ్దాన్ని పెట్టాల్సి అప్పుడు ఎలా పెడతారు అని పెట్టాలి కేవలన కేవల అభ్యానము కేవలై ఉంది కాబట్టి కేవలైన కాయేన కేవలైన మనస కేవల బుద్ధ కేవలై ఇంద్రియైనాలు విచారు కేవలై ఈ కేవలా శబ్దాన్ని నాలుగింటికి కలపాలి కేవలము అంటే అది మాత్రమే అనార్థం దట్ ఎలో ఏమిటి కాయేన కర్మ కొనువంటి దేహంతో కర్మ చేస్తారు దేహంతో కర్మ చేస్తారంటే కేవలైన కాయేన కొనుగోట్టి కేవల కాయంతో చేస్తారు కేవల కాయంతో చేయటం అంటే ఏమిటండి దే యాక్ట్ మియర్లీ విద్ది బాడీ కేవలైనా అంటే మియర్లీ విద్ది బాడీ ఏమిటండి ఆ కేవల శబ్దానికి అర్థం ఏమిటండి అంటే శంకర చాలా అద్భుతంగా రాశారు అది చెప్పకపోతే కష్టమే అవుతుంది ఇప్పుడు మహాత్ములు చాలా మంది టీకలు వ్యాఖ్యానాలు రాసి ప్రవచనాలు పెట్టుకుంటారు అయితే ఆ ప్రవచనంలో ఉండే అది బాగా డైలైట్ చేసి చెప్తారు డైలేషన్ చేసి చెప్తారు కానీ దానికి కావలసిన బీజం మీకు భాష్యం నుంచే దొరుకుతుంది ఆయన కేవలము అనే పదానికి అర్థం ఏంటంటే మమకారము లేనిది అని కేవలం శబ్దానికి అర్థం నేను ఒక ఫాలో అవుతాను ఈత పాఠం చెప్పాలంటే మీరు భాష్యం పెట్టుకుని పాఠం చెప్పేస్తే సరిపోతుంది కవచం వేసుకుని యుద్ధానికి వెళ్ళినట్టు కవచం వేసుకునే విధానికి వెళ్తే ఎద్రవాడు కుట్టిన డబ్బులు మీకేం తగలవు మీరు కుట్టిన డబ్బులు వాడికి తగులుతాయి కానీ ఎదరవాడు కొట్టిన డబ్బులు మీకేం తగలవు మరి అదే కదా లాభం కాబట్టి భాష్యం కవచం ఏంటంటే మనం తప్పు చేయకుండా కాపాడుతుంది లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం కాయేనా ఇప్పుడు దేహంతో మీరు పని చేస్తున్నారనుకోండి పనిచేయడం అంటే దేహంతో పనిచేయడం కాళ్ళతో నడుస్తారు కాయేనా నడిచినప్పుడు ఈ కాళ్ళు నావి కాబట్టి నడిచింది నేను ఇది దీన్ని సంగమో అటాచ్మెంట్ సంగం చెక్వాని అంటున్నారు కదా సంఘాన్ని విడిచిపెడితే కానీ అది కేవలం అవదు కేవలం అంటే అదొక్కటే సంఘం అంటే ఇంకో దాంతో జతగూబి ఆ జత తీసేస్తే కానీ అది కేవలం ఎలా అవుతుందన్నాయి ఇడు బంగారంలో రాగి కలిపి ఆభరణం చేశాడు కేవల గోల్డ్ కావాలంటే అప్పుడు ఏం చేయాలి రాగి తీసేయాలి దాని నుంచి దాంతో మాలిన్యాన్ని దానితో కలిపింది జత చేసింది తీసేస్తే కేవలం అవుతుంది కేవలైన కాయేనా కేవల కాయంతో కర్మ చేయాలి అంటే కాయమునందు మమకారం పెట్టి ఆ తర్వాత ఇది కర్తృత్వం మమకారం మీద పెడితే కూడా వస్తుంది అహంకార మమకారాలను జోడించేస్తే దాంతో పాటు కర్తృత్వం ఆ కర్తృత్వం పెట్టి చేస్తే దాన్ని సంగం పెట్టుకుని చేసినట్టయి జోడించి చేసినట్టయింది సంగం చెక్వ కేవలైనా కాయేనా సంఘాన్ని విడిచిపెట్టి చేయాలి కేవల అంటే అర్థం ఆత్మ సంయోగ నా అని అర్థం ఆత్మ అంటే తాను తాను నేను నేను యొక్క యథార్థమైన మీనింగ్ ఆత్మ అని పేరు ఆ నేనుని మీరు నేను నాది వస్తుంది నేను నాది అనేది మీరు కలపద్దు నేను మీకు ఒకసారి మెడిటేషన్ ఎలా చేయాలో చెప్పారు నడకకి వెళ్ళినప్పుడు నేను నడుస్తున్నాను అనే కర్తృత్వభావంతో నడవద్దు మీరు ఆ నడకని అటెన్షన్ క్రియేట్ వాచ్ చేయాలి జస్ట్ బీ వాచ్ఫుల్ మీరు ఏమి చేయక్కర్లేదు నేను కర్త కాదు నేను కర్త కాదని పదిసార్లు అనుకుంటే మీరు కర్త కాకుండా పోరం దాని పద్ధతి మీరు కర్త కాదని తెలుసుకునే పద్ధతి ఒకటి ఉంది ఆ పద్ధతి పాటించాలి గీతలో చెప్పారు కర్త కాదని కాబట్టి నేను కర్త అయి ఉండను అయి ఉండను అంటే ఏమైనాక్కడికి నేను కర్తననే అనుభవంగా వస్తుంది అది కాదు పద్ధతి దీని పద్ధతి ఏంటంటే దాని కిటికే ఒకటో నేను మీకు కర్మయోగానికి తాళంచవి తాళంచవి ఉంటే తాళాన్ని తేలిద్దే తీసేయొచ్చు తాళం చెమి లేకపోతే ఆ తాళం తీస్తే చేతులు పుళ్ళు పడతాయి చేతులన్నీ నొప్పి వచ్చి పుళ్ళు పడి రక్తాలు వస్తాయి ఆ తాళం మాత్రం రాదు కదా తాళం చెమి ఉండాలి సో సంఘం చెక్వ మీరు సంఘాన్ని కనుక త్యాగం చేసేస్తే మీకు అది కర్మయోగం అయిపోతుంది అంతఃకర్మశుద్ధి వచ్చేస్తుంది కర్మయోగం తాళం చెమి లేదు కాబట్టి మీరు నడక్కి వెళ్ళారనుకోండి బి వాచ్ మీరు అటెన్షన్ పే చేయరు జనరల్గా అటెన్షన్ పే చేయరు ఎందుకంటే మనస్సు యొక్క ఆలోచన ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాడు మనిషి అటెన్షన్ పే చేయడు మీరు గమనించారా అటెన్షన్ పే చేయడు సో ఆలోచ మామూలుగా నడిచేప్పుడు మరింత అసలే అటెన్షన్ పే చేయడు మరీ వేగంగా నడిచేస్తాడు కూడా ఎందుకంటే మనసు ఎక్కడో వేగ ఎక్కడో ఉంటుంది మనసు ఎదురుతో ఆలోచించుకుంటూ పోతూ అటెన్షన్ పే చేయడు ఆ నడిచడం అయిపోయిన తర్వాత నేను నడిచాను అనుకుంటాను అలా కాదు నడిచేప్పుడు పే అటెన్షన్ బి అటెంటివ్ బి అటెంటివ్ అంటే బీ వాచ్ఫుల్ జస్ట్ వాచ్ ఏమిటి వాచ్ అదే వాచ్ ఆ కర్మనే వాచ్ నడుస్తున్నారు కదా అదే వాచ్ జస్ట్ వాచ్ ఇట్ ఏమిటి ఇలాగా ఇన్ని ప్రశ్నలు ఉండకూడదు మీరు చేస్తుందో మీకే తెలుస్తుంది జస్ట్ వాచ్ ఇట్ ఏమవుతుంది వాచ్ చేస్తే చాలా అవుతుంది ఏమడం కంటే సామాన్యమైన విషయం కాదు వెరీ బిగ్ థింగ్ ఇట్ ఇల్స్ ఏమవుతుందంటే నేను నడిచేవాడను కాదు ఆ నడిచే దేహాన్ని చూచేవాడను అనే విషయం తెలుస్తుంది కాబట్టి నడిచేవాడికి చూచేవాడికి ఎంత తేడా ఉందండి చాలా తేడా ఉంది నడిచేవాడు అంటే కర్త చూచేవాడు అంటే సాక్షి మీరు నడిచేవాడా మీరు చూసేవాడా నేను నడిచేవాడిని అండి అని వీడి జీవితం అంతా నేను నడిచేవాడిని అని జస్ట్ చేంజ్ ఇట్ బి వాచ్ఫుల్ బీ వాచ్ఫుల్ అయితే నేను నడిచేవాడిని అనే అజ్ఞానము అది సూర్యకాంతిలో పెట్టిన మంచు మొక్కలా కరిగిపోతుంది కరిగిపోయి నేను చూసేవాడను అనేటువంటి జ్ఞానం మీకు కలుగుతుంది ఇట్స్ వెరీ బిడ్ థింగ్ నడకుంటుంది నడక లేకుండా అయిపోతుంది అనుకోకుండా మీరు నడకుంటుంది ఎందుకని కేవలైన కాయేనా మీకు కర్తృత్వం పోతుంది అహంకారం అహంకారాలు పోతాయి కేవలము కాయం నడుస్తూ ఉంటుందండి యు ఆర్ బి వాచర్ అంతఃకరణ శుద్ధి అయిపోతుంది ఎవరి శుద్ధి అంతఃకరణానికి కర్తృత్వ భక్తృత్వాలు లేకపోవడమే అంతఃకరణ శుద్ధి ఇంకా ఫలరూపమైన ఆసక్తి కూడా ఉంటుంది అది కూడా లేకుండా ఆ మాట తరువాతి శ్లోకంలో వస్తుంది దానికోసం రిజర్వ్ చేద్దాం ఇక్కడ పట్టుకు అహంకార మమకారాలు అహంకారం ఉంటే కర్తృత్వం మమకారం ఉంటే భోక్తృత్వం ఈ రెండూ లేకపోవడమే అంతఃకరణ శుద్ధి బి వాచ్ ఇది ప్రాక్టీస్ చేయండి ఇంకొక ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పాను మళ్ళీ గుర్తు భోజనం చేస్తూ ఉంటాను భోజనం చేసేప్పుడు ఏదో ఆలోచన పెట్టుకుంటే మీకు రెండు అవుతాయి ఏమిటి మీకు తెలియకుండానే మీరు ఎక్కువ తినేస్తారు ఏవో ఆలోచనలో ఉంటాయి ఒక ఆయన భోజనం చేస్తున్నాడు మజ్జిక్ వచ్చేసాడు మజ్జిగలో నలుచుకుంటే ఏదైనా వెంటనే కొబ్బరికాయ పచ్చడి వేశారు అమ్మగారు ఏమిటి కొబ్బరికాయ పచ్చడి ముందే ఎందుకు వేయలేదు నేను కలుపుకు తినివ్వండి కదా అన్నాడు ఆయన అందుకని కొబ్బరికాచ్చటమ ప్రీతి అనమాట అంటే ఆవిడందా అయ్యో మీ తెలివితేటలు అలా ఉన్నాయి నేను వేశాడు కలుపుకు తింటారు వెళ్ళే ఆవిడ అంటే వాడికి అది కూడా తెలియలేదు అనమాట కలుపుకు తినేసి కూడా వాడికి తెలియలేదు అలా అయిపోయింది ఇందువల్ల అలా అయింది అంటే ఆయన అంటాడు ఆల్రెడీ మీరు తిన్నారు అలా అంటాడు ఏదో నేనేదో ఆలోచనల్లో ఏదో మాట్లాడుతూ నాకు తెలియదు నా పోన్ల్యాండ్ వేసావు కదా తెలిసిందే అంటే అలా అలా భోజనం చేయకూడదు ముందు మాట్లాడడం మానేస్తే మైండ్ కొంత దారికి వస్తుంది భోజనం చేసేప్పుడు భోజనం చేసేప్పుడు మాట్లాడకూడదు శుభ్రంగా ఒంటరిగా కూర్చొని భోజనం చేసేయడం ఈ బంధువర్గం వంట కూర్చొని భోజనం చేస్తే అలాగే ఉంటుంది అసలు ఈ బంధువులను ఊరికే దగ్గరికి చేరనివ్వకూడదు ఇలా ఎందుకంటే వాళ్ళు బధ్నాతీతి బంధువు వాడు బంధిస్తాడు కనుకనే అక్కడికి బంధువులు ఏమిటి బంధువు ఏమిటి బంధువు కోనికి కాతే కాంతా కసేపుత్ర హాని భార్యాపుత్రులకే హెసరు పెట్టారు శాస్త్రకారులు వీరు ఎవర బంధువులు అంటారు ఎవరు బంధువులు ఈ మేనమాలు మేనత్తులు బాగుమరుతులు వీళ్ళు బంధువులు అవి వీళ్ళు అదే అభివృద్ధి మార్క్ ఎంతవరకు అవసరం వాళ్ళకి పెట్టాల్సివో పెట్టించి సహకరించేటమే టైం వేస్ట్ చేసుకోకూడదు కాబట్టి ఒక్కడూ కూర్చొని భోజనం చేయాలి మౌనంగా భోజ పక్కనే వెళ్ళనే ఉండాలనుకోండి ఏం పర్వాలేదు మౌనంగా భోజనం చేయాలి మౌనంగా అంటే తక్కువ మాట్లాడటం భోజనం చేయాలి ప్రాక్టీస్ చేసి చూడండి ఆ తినేది మీకు ఈ ఈ ఆలోచనలతో కబుర్లతో తింటే మీకు తెలియకుండా ఎక్కువ తినేస్తారు ఒక దోషం రెండవ దోషం ఏంటంటే సరిగ్గా నమలకుండా తినేస్తారు రెండు దోషాలు మీకు వాచ్ఫుల్గా తినండి మాట్లాడడం మానేయండి ఆలోచించడం మానేసి ఆలోచించడం మానేయడానికి ట్రిక్ ఏమిటంటే మీరు తింటున్న దాని మీద మనస్సు పెట్టడమే బీ వాచ్ఫుల్ సో కలుపుకుంటున్నారు కదా బీ వాచ్ఫుల్ అంటే బీ విత్ ఇట్ బీ విత్ ది యాక్షన్ డోంట్ రన్ అవే ఫ్రమ్ ద్యాట్ బీ విత్ దట్ యాక్షన్ బీ వాచ్ఫుల్ మొదలు పెట్టుకోండి బీ వాచ్ఫుల్ ఆ టేస్ట్ నేను మీరు అన్నం బ్రహ్మ అని అనుకోండి అన్నం బ్రహ్మేట ఇదే జానాథ్ ఇదే బ్రహ్మ ప్రస్తుతానికి ఇదే బ్రహ్మ ఏ పని చేస్తుంటే అదే బ్రహ్మ పాఠం చెప్తున్నాను అనుకోండి ఇదే బ్రహ్మతుడు ఇంకా వేరే బ్రహ్మేం లేదా ఇదే దేవుడు పాఠం చెప్తుంటే అదే దేవుడు అన్నం తింటుంటే అదే దేవుడు జపం చేస్తే అదే దేవుడు చాలామంది అసలు శాస్త్రకారుల యొక్క అభిప్రాయాలు ఇవన్నీ దూరంగా పోయాయి ఇప్పుడు ఓ నమ శివాయ అని ఉందనుకోండి శాస్త్రంలో ఒక చర్చ చేశారు శివ శివ కహ ఉన్నమ శివాయ అంటున్నాము నమశివాదో శివతరా విచారంటే యువ మంత్రం చెప్తున్నాము ఉన్నమ శివాయ మహామంత్రం పంచాక్షరి మంత్రం తారక మంత్రం మంచిది శివుడు ఎవరు శివః అని మీమాంసలో చర్చ మరి మీ దాని పేరే మీమాంస మీమాంస అంటే ఇలాంటి విషయాలు చర్చిస్తారు శివుడు ఎవరు అని అడిగితే అలా ఎందుకు అడుగుతున్నారు అంటే మరి శివుడు ఎవరిలో చెప్పండి ఇప్పుడు మేము శివుడికి నమస్కారం చేస్తున్నాం కదా ఎవరికి నమస్కారం చేస్తున్నట్టు మేము అంటే దేవత దేవత అంటే ఎవరనే దాని అదే ప్రశ్న శివుడనే దేవత అంటే ఎవరు మీమాంసకుడు జైమిని శబరస్వామి కుమారుల ప్రభాకర మిశ్ర ఇవన్నీ ఖండదేవ వీళ్ళందరూ కూడా పెద్ద మీమాంసకుడు పెద్ద పెద్ద మీమాంసకుడు సో వాళ్ళందరూ వాళ్ళ నిర్ణయం ఏంటంటే శివ అంటే శబ్దమే దేవత వాళ్ళు శబ్దవాదు శబ్దం ముఖ్యం శబ్దము కంటే భిన్నంగా వాళ్ళు దేవతను అంగీకరించలేదు షకార ఇకార వార అకారములు ఉన్నాయే అదే దేవత అంచేతనే వాళ్ళు ఈ సినబుల్స్ కో పేరు పెట్టారు అక్షరము అని పేరు పెట్టారు మీరు ముండటం కదా పరబ్రహ్మకి పేరేమిటి అక్షరము అథ పరా య తదక్షరం అధిగమ్యతే అక్షర పరబ్రహ్మ పరబ్రహ్మ అంటే దేవుడు కదండి దేవుడికి ఏ పేరో ఈ శిలబుల్కి అదే పేరు దాన్ని బట్టి మీకేం తెలిసింది ఆ దేవుడు ఈ శిలబుల భిన్నంగా లేదని మీకు అర్థం కాలేదు ఆ పేరు యాక్సిడెంటల్గా పెట్టిన పేరు కాదు పర్పస్ఫుల్గా పెట్టిన పేరు మీమాంసక సిద్ధాంతం ఏంటంటే ఆ శబ్దం కంటే భిన్నంగా వేరే దేవత లేదు ఇంద్రా స్వాహ ఇంద్రః ఇంద్రుడెవరు వికార అనుస్వార దకార రేఫ అదే ఇంద్రుడు పూర్ణమ శివాయ ఆ శబ్దమే శివుడు అంటే అతనే మమూర్తికం అని భాగవతంలో ప్రథమ స్కంభంలో అమూర్తికం ఆయన మూర్తంటో ఏం లేదు కానీ ఉపాసన చేసే సందర్భంలో ఉపాసకుడు ఆరాధించే మూర్తి శబ్దమూర్తి శబ్దమే మూర్తి ఇం చేత నేను జపం చేసేప్పుడు రూపధ్యానం చేయాలా శబ్ద ధ్యానం చేయాలంటే శబ్ద ధ్యానమే చేయమని చెప్తున్నాను బివిద్య సా ఎనీవే నేనేదో ఒక చోట నుంచి ఇంకో చోటకి భోజనం చేసేప్పుడు అన్నం బ్రహ్మ శబ్దమే బ్రహ్మ అని చెప్పినట్టుగా ఇక్కడ అన్నమే బ్రహ్మ అది పాఠం చెప్తున్నప్పుడు శబ్దమే బ్రహ్మ జపం చేసేప్పుడు శబ్దమే బ్రహ్మ ఇంక శబ్దం కంటే వేరే బ్రహ్మేం లేదు జపంలో జపయజ్ఞంలో శబ్దమే బ్రహ్మ అన్నం తినేప్పుడు అన్నమే బ్రహ్మ మీరు నోట్లో పెట్టుకోవడం నందులి నిండడో ఆస్వాదించి తినేసి మళ్ళీ ఇంకో మొదట ఆ రకంగా మీరు భోజనం చేశారనుకోండి మీకు ఒక సాక్షాత్కారం అయిపోతుంది ఏమిటంటే ఈ భోజనం చేసేది నేను కాదు చూచి నేను ఆ లంకే ఆ కనెక్షన్ బ్రేక్ అవుతుంది ఆత్మకి అనాత్మతో ఉన్న తదాత్మ్యం బ్రేక్ అవుతుంది సంగం చెప్త అప్పుడు కాయం కర్మ కాయం కర్మ చేస్తుంది కాయము కాయేన కర్మ కాయైన కర్మ కు కాయము ద్వారా నేను కర్తను అనే అజ్ఞానం ఉండదు మనసాకర్మ కు మనస్సు ద్వారా నేను కర్తను అనే అజ్ఞానం ఉండదు బుద్ధి ద్వారా నేను కర్తను అనే అజ్ఞానం ఉండదు ఇంద్రియముల ద్వారా నేను కర్తను అనే అజ్ఞానం ఉండదు అప్పుడు ఏమైపోతుందో తెలుసునండి కర్మ కాస్త అకర్మ అయిపోతుంది అకర్మ ఎలా కర్మ అకర్మ ఎలా అయింది అంటే కర్మకి అకర్మకి మధ్యలో స్టేజ్ ఏమిటంటే సహజ కర్మ కర్మ సహజకర్మ అయ్యి అకర్మ అవుతుంది సహజకర్మ అంటే కర్మ ప్రకృతి యందు ఉంటుంది ప్రకృతి ప్రకృతి కార్యమైన దేహము ఇంద్రియములు మనస్సు బుద్ధి వాటి ఎందు కర్మ ఉంటుంది చలనం కర్మ అంటే చలనం చలనం వాటి ఎందు ఉంటుంది ఇప్పుడు మీరు చూడండి ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు చలనం ఫ్యాన్లో ఉందా కరంట్లో ఉందా ఫ్యాన్లో ఉందా కరంట్లో ఉంది ఇంత ఇంపార్టెంట్ పాయింట్ అంటే కరెంట్లో చలనం లేదు అసలు మీకు చలనం ఉన్న అంశంలో కరెంటు ఉండదు చలనాన్ని కరెంటు ప్రేరేపిస్తుంది తప్పిస్తే ఆ చలనం కరెంట్లో ఉండదు కరెంటు గేరా గేరా తిరుగుతుందా లేదు కరెంటు యొక్క అయితే కరెంటు లేకుండా ఫ్యామిలీ తిరుగుతాయని మీరు అనుకోండి కరెంటు సన్నిధిలో శాంతి ఆ రకంగా వాచ్ఫుల్ గా ఉండేటువంటి ఆత్మ ఆత్మ అంటే వా సాక్షి సకల విధి ప్రత్యే సాక్షి ఆ సాక్షిగా ఉన్నప్పుడు కర్మలు అవుతాయి కర్మలు నడుస్తాయి కర్మలు నేను చేయడం ఉండదు అని కేవల శబ్ద ప్రయోగం దానికి అర్థం ఆ కర్మ సహజ కర్మ సహజ కర్మ అవడం అంటే ఏమిటో తెలుసుకుండి కర్తృత్వం లేకపోవడమే కర్తృత్వ భోక్తృత్వాలే అసహజాలు ఉదాహరణకి దీనికి రెండు దృష్టాంతాలు చెప్తా చూడండి వర్షం పడుతోంది ఆ వర్ష జలాలని మీరు ఒక సంభాషణ మీరు భావన చేయండి వర్ష జలాలని ఓ వర్షజలము ద్వారా మీరు ఎంత మంచి పని చేశారు మీరేమో చక్కగా ఈ పంట పండటానికి నేలని తడిపి పంటంతా పండిట్లా చేసి మమ్మల్ని మీరే పోషిస్తున్నారు అని మీరు వర్షజలాలతో అంటే అవి అలాగా ఏమోనాయా మాకు అదేం మేము మామూలుగా మేము ఎలా మేము ఉన్నామంతే ఉన్నాము మేఘంలో ఉన్నాము గాలిలో ఉన్నాము నేల ఉన్నాము అంటే మేము ఉన్న కారణంగా మొక్కలు ములిచేయని పంటలు పండేయని మీరందరూ కృతార్థులయ్యారని మాకు తెలియదండి అని అంటారు దాని పేరే సహజకర్త సూర్యుడు రెండో దృష్టాంతం సూర్యుడి దగ్గరికి వెళ్ళే యమయ సూర్యభగవానుడ నీవు ఉదయించావు నీ ఉదయించగానే చూడు పక్షులు కిలకిలా రావాలని ఎంత మధురంగా చేస్తున్నాయో అని అంటే ఆయన అంటాడు చెప్పాను ఈ మాట మీకు ఇంతకుముందు నేను ఉదయించి చీకట్లను పారదురలి పక్షులను నిద్రలేపి కిలకిల రావాలు జనులందరూ తమ తమ కర పనులను చేసుకోవటానికి నువ్వే కారణము అని అంటే ఆయన అంటాడు అదే నాకు తెలియదండి అంటాడు ఆయన అబద్ధం చెప్పడు ఈ సూర్య భగవానుడుగా కర్మయోగి సూర్యుడు ప్రథమ కర్మయోగి అన్నారు ఎందుకంటే పురా వివస్వటే నేను మొట్టమొదటి సృష్టి అది ఏంటి ఈ కర్మయోగాన్ని సూర్యుడు భగవాను చెప్పాను అని చతుర్థాధ్యాయం ప్రారంభంలో ఉంది పురా వివస్వటే ప్రోక్తం యోగం కాబట్టి ఆయన మొట్టమొదటి కర్మయోగి ఆయన అంటాడు ఈ సంభాషణను నేను కల్పించి చెప్తున్నాను ఆయన నేను చీకట్లని పార్ద్రోలేనా నాకు అలాగంటే ఏం చేసినట్టు గుర్తు లేదండి నేను పార్వద్రోలు నా చీకటి ఏదో కొంచెం చూపించండి అసలు ఏమిటి పార్వద్రోలేనో నాకు తెలుస్తుంది అని ఆయన మీరు ఆయనకి చేపట్టే ఎలా చూపిస్తారు సూర్యుడికి చేపట్టి చూపించగలరా చూపించలేదు మీరు ఈ కథ విన్నారా ఇది ఈ పూర్తి స్వామిజీ కథ మోపా అని ఒకడు ఉండేవాడు వాడి పేరు మోపా మోపా అంటే అది తమిళనాడులో ఉండే ఒక నామధేయం మోపా ఈ మోపాకి ఇది చిన్నయానందజీ చెప్పేవాడు ఇది కేరళ నుంచో తమిళనాడు నుంచో పట్టుకొచ్చారు ఆ కథని ఈ మోపాకి పెళ్లిలో ఏం చెప్పారంటే ఇవి గ్యాస్ లైట్లు పుట్టుకొస్తారు అవి నెత్తిమీద పెట్టుకుని పుట్టుకొస్తారు అర డజన్ గ్యాస్ లైట్లు ఆర్డర్ ఇచ్చారు అర డజన్ వస్తే ఒకడికి చెప్పారు ఈ గ్యాస్ లైట్ పెళ్లి మొప పెళ్లి ఈ గ్యాస్ లైట్ ఆడపల్లి గారు విడుదలో పెట్టు ఈ గ్యాస్ లైట్ పబ్లిక్ అంతా వచ్చి ఆ పందిర్లో పెట్టు అది ఇలా పెళ్లిలో పెట్టించారు ఇంకా ఇంకొక్క గ్యాస్ లైట్ మిగిలిపోయింది అది మోపా నెత్తిమీద ఉంది ఏమయ నీ పేరు గ్యాస్ లైట్ ఎక్కడ పెట్టమంటారు అని అడిగాడు ఓ మోపా మొప్ప నువ్వు ఈ గ్యాస్ లైట్ ఎక్కడ పెట్టావు మౌసా అక్కడ పెట్టారే ఇది ఎక్కడ పెట్టారే ఎక్కడ పెట్టాలబ్బా ఈ యజమానికి ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు సరే ఆయన ఆయన ఆయన పనులు ఆయన ఉన్నాడు ఎవడో పిలిచాను ఎవడో మీరు ఎలా పిలిచారు పిల్లంటే అలాగే ఉంటున్నాయి ఆ హడావిలో ఆయన అన్నాడు ఏ మోపా నువ్వు ఎక్కడ చీకటిగా ఉందో కూడా ఇది అని వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ మోపాయింది పట్టుకుని వెళ్తున్నాడు చూశాడు అలా చూశాడు అక్కడ చీకటిగా ఉంది పోతే అక్కడ వెళ్దావరు అక్కడ చీకటిది లేదు రాత్రి తెల్లవారులు తిరుగుతూనే ఉన్నాడు ఈ మోప తెల్లారింది ఇంకా పెడుతూనే ఉన్నాడు అది ముఖం అంతా ఎంత శ్రమ పడిపోయాడంటే అప్పుడు మళ్ళీ చూశాడు యజమాని రాత్రి ముహూర్తం ఇది అదిగినా ఆయన చూసి ఏమయ్యా మొప్ప ఏమిటి ఇంకా అలాగే ఏమిటి విషయం అవుతారు చూసిందంటే ఇది చేయబడతానని వాత ఇది చీకటి ఉందని చోట ఉన్నారు నాకెక్కడ చీకటి కాద ఎందుకంటే మోపా ఎక్కడికి వెళ్తే అక్కడ చీకట్ ఉండదు ఆ రకంగా సూర్యుడిని నువ్వు చీకట్లోని పార్వద నేను పార్వదలేనా నేను చూసి దాన్ని తనువుకి వెళ్ళి పార్వద కదా నాకెక్కడా చీకటి కనపడలేదు చీకటి అంటే అసలు ఏమిటో చెప్పండి సార్ నాకు చూపించండి అది ఏమిటో నేను పారద్రోలిని దేవితోనే చూస్తాను అంటే మీరు ఏం చూపిస్తారు ఆయన పారద్రోలేడా పారద్రోల లేదు ఆయన ఉన్నాడంటే ఉన్నాడు అస్థి ఉన్నాడంటే ప్రకాశస్వరూపుడుగా ఉన్నాడు చీకట్లు పాడిపోయాయి చీకట్లో ఆయన పారద్రోలు లేదు అవి పాడిపోయాయి పక్షుల కిలకిల రావాలు ఆయన చేయించలేదు అవి చేసేవి ఆయన చేయించలేదు అదే నేను పక్షుల్నేమీ చేయించినట్టు నాకు గుర్తు లేదండి అని పెడు అయ్యాను ఆయన ఉన్నాడు ప్రకాశస్వరూపుడై ఉన్నాడు సాక్షి ఆత్మ అంటే సాక్షి అది కేవల శబ్దానికి సో సూర్యుడు దాన్నే సహజ కర్మ అంటారు సో కర్మ సహజ కర్మ స్థాయికి చేరుకుంటే ఎప్పుడు చేరుకుంటుంది అది ఏ లోకస్లో ఏ ఇన్స్ట్రుమెంట్లో ఆ కర్మ జరుగుతుందో ఆ ఇన్స్ట్రుమెంట్ ఎడల అహం అనే సంఘాన్ని మనం విడిచిపెట్టేస్తే ఆ కర్మ సహజ కర్మ స్థానానికి వెళ్ళిపోతుంది ఇప్పుడు తల్లి బిడ్డకి సేవ చేస్తుంది చాలా పెద్ద సేవ చేస్తుంది వీడు పెరిగి పెద్దవాడు తర్వాత వీడి కనుక వెళ్ళి అమ్మా నేను నాకు ఎంత సేవ చేసేవో చెప్పు అని అడిగాడు అనుకోండి ఏం సేవ చేసేవో ఎంత సేవ చేసేవో చెప్పు అంటే ఆవిడ ఒక పెద్ద చిట్టా ఒకటి తయారు చేసి పెట్టి రెడీగా పెట్టి వీడి చేతికి ఇస్తుందా ఇవ్వదు ఒక పెద్ద చిట్టా రాసి పెట్టి ఎప్పటికప్పుడు దాన్ని ఫిలప్ చేసి అలాగే ఇదంతా నేను నీకు చేసిన సేవ రాబ్బాయి అని ఇస్తుందా అలా ఇవ్వదు మరి ఆవిడ ఏమని చెప్తుంది నేనేం సేవ చేశాను ఆయన నేనేం సేవ చేయలేదమ్మా నాకు అలాగే గుర్తు లేదు సేవ చేసిన సంగతి నాకేమీ తెలియదు అని చెప్తుంది అవి అదితో డిప్లొమాటిక్గా కాదు అలా చెప్తుంది అంతే తల్లి లక్షణం ఉంది ఒకవేళ ఏ కారణం చేత నేను ఆవిడ చిట్టా తయారు చేసి ఇచ్చిందనుకోండి వీడు ఆవిడ రుణం తీర్చుకోవాలంటే ఏం చేయాలి అమ్మా థ్యాంక్ వెరీ మచ్ అని చెప్తే సరిపోతుంది రుణం తీసుకోండి కానీ వీడు థ్యాంక్స్ చెప్పేందుకు ఆవిడ చిట్ట తయారు చేస్తే కదా అక్కడ కర్తృత్వం ఉండదు ఆ సేవ అలాగా అతి సహజ కర్మ రూపంగా జరిగిపోతుంది కాబట్టి అది అకర్మ అయిపోతుంది కర్మ అయినప్పుడు అకర్మ ఈ కర్మని అకర్మ సహజ కర్మగా తీర్చిదిద్దు అంటే సంగని తక్వ అకర్మస్థాయికి తీసుకెళ్ళిపోవడం పేరే జ్ఞానేన కర్మ సన్యాస నేను ఆవేళ అక్కడ ఎక్కడో రాసి పెట్టాను అప్పట్లో జ్ఞానంతో చేసే కర్మ సన్యాసం ఇలా ఉంటుంది కర్మలు జరుగుతూ ఉంటాయి అటు రెండు సంఘాన్ని త్యాగం చేసేస్తే అది సహజ కర్మ తీర్చిదిద్దబడి అకర్మ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు కోడి కూసిందనుకోండి కోడి కూసిందంటే ఇప్పుడు కోడికి నువ్వేమో కోడి నువ్వేమో చిరకాలం నుంచి అలా కొక్కొడుకోవని కూర్చునే ఉన్నావు నీకు మేము సన్మానం చేస్తామంటే కోడామని చెప్తుంది నేను నేనేం చేస్తున్నాను నేను కూర్చున్నానా ఏమో నాకు అలాగేమీ ఐడియా లేదండి నేను ఏదో కూర్చినటువంటి పని చేశాననే దృష్టి నాకు లేదని చెప్తుంది ఎందుకంటే ఆ కోడి కోట సహజ కర్మది అది కర్తృత్వపూర్వకంగా చేసిన కర్మ కాదది సహజ కర్మ అంచేతనే పాణిని తన సూత్రంలో కోడి యొక్క రవాన్ని కుక్కుట రవాన్ని ఆయన పెట్టుకున్నాడు గుర్తించాడు దాన్ని గుర్తించి ఒక సూత్రంలో ఇంకా యోజ స్వదీర్ఘ సూత్రంలో ఆ కోడి కోట పెట్టుకున్నాడు